స్కూల్ రేడియో శ్రోతలకు టాక్ షో ద్వారా రోజు శ్రీనివాస్ అలవిల్లిని పరిచయం చేయబోతున్నాను యుఎస్ లో ఎంఎస్ చేసి చాలా కాలం అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగంలో పనిచేసి భారతదేశం తిరిగి వచ్చి బెంగళూరులో స్థిరపడ్డారు తనకి చిన్నప్పటి నుంచి రాజకీయాలన్నా పరిపాలన తర్వాత ప్రజల భాగస్వామ్యం అన్న అభివృద్ధి అన్న చాలా ఆకట్టుకునే అంశాలు బెంగళూరు వచ్చాక సిటిజన్ ఫర్ బెంగళూరు అనే వేదికను ప్రారంభించారు ఆ వేదికకి కో శ్రీనివాస్ తన సేవలు అందిస్తూ ఉన్నారు ఈ వేదిక ద్వారా ఎన్నో రకాల ప్రజాహిత కార్యక్రమాలు తన మిత్రులు బెంగళూరు వాస్తవ్యులతో కలిసి పనిచేశారు చాలా విజయవంతంగా ప్రజల భాగస్వామ్యంతో పరిపాలనలో మార్పు చేర్పులు తేవచ్చని నిరూపించారు కేవలం కావల్సింది చిత్తశుద్ధి ప్రజా భాగస్వామ్యం నిర్ణయాధికారంలో ప్రజల భాగస్వామ్యం ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయన తన చేతల ద్వారా ప్రజలందరినీ కలుపుకుంటూ మనందరికీ వివరించారు ఆయన మాటల్లోనే ప్రస్తుతం ఏం చేస్తున్నారు అసలు తన ప్రయాణం గురించి స్కూల్ రేడియో శ్రోతలకి వివరించబోతున్నారు స్వాగతం శ్రీనివాస్ థ్యాంక్ యూ నేను ఒక కొత్త ఇనిషియేటివ్ లో పాట ఉన్న విత్ బెంగళూరు అని మీరు నా ఫేస్బుక్ లో చూసారు లేదు నాకు తెలీదు బట్ బట్ విత్ బెంగళూరు అన్నది ఈ మైగ్రెంట్స్ బెంగళూరులో లక్షల మంది ఉన్నారు కదా వాళ్ళ కోసం వాళ్ళకి ఫుడ్ ప్లస్ రేషన్స్ బియ్యం అన్ని సప్లై చేయడానికి అది ఒకటి పెట్టాం అనమాట సో విత్ బెంగళూరు విత్ విత్ బెంగళూరు బెంగళూరు అంటే బెంగళూరు తో బెంగళూరు తోటి అనుకోకుండా చిన్న ఏదో ఫ్రెండ్స్ వేస్తా ఉన్నారు నువ్వు ఫండ్ రేసింగ్ హెల్ప్ చేయాలి అట్లా చేస్తూ వెళ్తా ఉంటే చాలా పెద్దదైపోయి కూర్చుంది వన్ అండ్ హాఫ్ క్రోర్స్ దాని మీద ఫండ్స్ రేజ్ చేసి జనం క్రౌడ్ సోర్సింగ్ పబ్లిక్ నుంచి మళ్ళీ విప్రో ఫౌండేషన్ అట్లాంటి వాళ్ళు పెద్ద డొనేషన్స్ ఇవ్వడం వల్ల శ్రీనివాస్ గారు మీరు అసలు ఎక్కడ పుట్టారు పెరిగారు మీ బాల్యం గురించి చెప్పండి అసలు మా తాత నాన్నగారి వైపు ఉంది ఫ్యామిలీ అంతా బొబ్బిలి అండి విజయనగరం జిల్లా బొబ్బిలి మా మదర్ అమ్మగారి వైపు వాళ్ళది కూడా శ్రీకాకుళం టెక్కలి నవపడ అటువైపు మా నాన్నగారు సివిల్ ఇంజనీర్ అవడం వల్ల మేము చాలా ఊర్లో ట్రాన్స్ఫర్ మీద తిరుగుతూ ఉన్నాం బట్ ప్రధానంగా మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే గడిచింది పుట్టింది విజయనగరంలో అప్పుడు మా నాన్నగారు విజయనగరంలో పనిచేసేవారు బట్ చదువుకున్నది తగరపు సాలూరు అనకాపల్లి బొబ్లీ ఇవన్నీ ఈవెన్ శ్రీకాకుళం ఇవన్నీ బట్ ప్రధానంగా హై చదువు మాత్రం అనకాపల్లిలో జరిగింది అది టు టెన్త్ తర్వాత నుంచి వైజాగ్ లోనే అంటే ఏవియన్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదివి తర్వాత గీతంలో కంప్యూటర్ సైన్స్ చేశాను నైన్టీన్ నుంచి నైన్టీ వరకు గీతంలో స్టూడెంట్ అండి మీకు ఒక విషయం చెప్పాలి నేను కూడా మిసెస్ ఏవియన్ కాలేజ్ స్టూడెంట్ అండ్ డిగ్రీ మీరు నేను ఇంకా సివి రామన్ వెళ్ళినప్పుడు అందరూ ఏం చెప్పారంటే నువ్వు ఐఐటి కోచింగ్ అలాంటివి తీసుకుంటే ఏవిఎన్ కాలేజ్కి వెళ్తే బయట కోచింగ్ బాగుంటది అన్నట్టు నాకు సజెస్ట్ చేశారు ఏవైన్ కాలేజ్ సీట్ రావడం చాలా కష్టమైన విషయం యాక్చువల్లీ ఎక్కువ డిమాండ్ ఉండేది ఆ టైమ్ లో బట్ నేను ఒకసారి కాలేజ్కి వెళ్లిన తర్వాత చాలా ఇంప్రెస్ అయిపోయాను ఎందుకంటే ఎవరికి ఇప్పటివాలి అంత కట్ట ముక్క బీచ్ కనిపిస్తూ ఉండేది పై హార్ కాలేజ్ లో కూర్చుంటాయి పైన గ్యాలరీలో ఇప్పుడు సినిమాల్లో చూపిస్తే పెద్ద ప్లే గ్రౌండ్స్ లైబ్రరీ లైబ్రరీ లైబ్రరీ అసలు ఆ బిల్డింగ్ చూస్తేనే ఒక రాయల్ దీన్ లాగా ఉంటుంది అసలు కాలేజ్ అవునవును మంచి మంచి టీచర్స్ కూడా ఉండేవారు మాకు చాలా మంచి ప్రొఫెసర్స్ ఉండేవారు అయితే దేక్ టీచింగ్ సీరియస్లీ మనకు కూడా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అంటే ఏదో చెప్పే మార్కులు వచ్చి అట్లా కాకుండా దేవర్ ప్యాషనేట్ అబౌట్ టీచింగ్ ఆల్సో అనకప్పలో కూడా నేను చదివిన స్కూల్ చాలా మంచి స్కూల్ అండి ఏఎంఏ స్కూల్ అని మర్చెంట్ అసోసియేషన్ స్కూల్ మా చాలా అక్కడ టీచర్స్ అందరు ఇప్పటికీ టచ్ లో ఉంటారు మాతో మేము ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ అవన్నీ సెలబ్రేట్ చేసాము చాలా బాగా జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఆ స్కూల్ కి అంత ఎక్కువ డిమాండ్ లేదనుకుంటా ఎందుకంటే వేరే స్కూల్స్ చాలా వచ్చేసి అనకాల్లో కూడా బట్ అది కూడా అసలు చూసారంటే ఏవి కాలేజ్ చేస్తారో అది అట్లానే ఉంటది అనమాట పెద్ద గ్రౌండ్ పెద్ద లైబ్రరీ హెరిటేజ్ లాగే ఉంటుంది అవును మీరు కదా అవునండి అంటే అప్పట్లో మాకు ఎట్లా ఉంటుంది అంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నేను ఐఏఎస్ అట్లాంటి వాటిలోకి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఓకే ఆయన గవర్నమెంట్ లో పనిచేయడం వల్ల హీ ఆల్వేస్ హ్యాడ్ ఇంటరాక్షన్ విత్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు కదా సెక్రటరీస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళతో ఎక్కువ పనిచేస్తారు సో ఎప్పుడు నాకు అటువైపు పుష్ చేసావు అనమాట నువ్వు అట్లా చేస్తే బాగుంటుంది బట్ చాలా నాకు అంటే నాకు కూడా ఈ న్యూస్ పాలిటిక్స్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అంటే స్టార్టెడ్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ఫ్రమ్ సెకండ్ స్టాండర్డ్ ఆ టైం నుంచి పాలిటిక్స్ లో అవగాహన ఉండడం ఎవరైనా ఇందిరాగాంధీ వచ్చిన ఎన్టీ రామారావు వచ్చిన వెంకయ్య నాయుడు వచ్చిన అడ్వాణి పొలిటికల్ మీటింగ్స్కి వెళ్ళడం ఇవన్నీ చిన్నప్పటి నుంచి బాగా ఒక ఇంట్రెస్ట్ ఉంది ఎందుకో తెలీదు అట్లా అలా మా నాన్నగారి కూడా ఇంట్రెస్ట్ వల్ల మా అమ్మ కూడా ఈ జనరల్ విషయాల మీద అన్నిటి మీద ఎక్స్ప్లెయిన్ చేయడం వీటి గురించి డిస్కస్ చేయడం బాగా మా సో దాని వల్ల అటువైపు ఇంట్రెస్ట్ చాలా ఉండింది బట్ నేను కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించేవాడిని అప్పట్లో ఎందుకంటే నాకు తెలిసి ఐఏఎస్లో సక్సెస్ అవడం చాలా చాలా కష్టం అన్న అభిప్రాయం నాకు వచ్చేసింది ఎందుకంటే నా కజిన్ ఒక అబ్బాయి చాలా చాలా తెలివైన తను ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఐఏఎస్ కోసం టైం అంతా దాని మీద పెట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ కుడ్ మేక్ ఇట్ ఫైనల్ ఫైనల్గా ఐఏఎస్ అవ్వలేదు బట్ ఈ మేడ్ ఇట్ గవర్నమెంట్ సర్వీసెస్ నాకు ఏమనిపించింది అంటే తన లాంటి వాడే క్రాక్ చేయలేనప్పుడు నేనంతా నాకేం వస్తుంది అనే ఒక ఐ గెస్ట్ ఐ హ్యాడ్ అెగిటివ్ ఐ డి హ్యావ్ కాన్ఫిడెన్స్ లేదు అంటే వస్తుంది అది సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే గేట్ గేట్ గేట్ చేసి మాస్టర్స్ చేయాలి అప్పట్లో నైన్టీ ఫోర్ లో ఇంకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అప్పుడప్పుడు పికప్ అవుతుంది ఇక్కడ బెంగళూరులోని పూర్ణ ముంబైలోని ఉండేది కానీ మనకి హైదరాబాద్ లో అంత ఎక్కువ ఉండేది కాదు సో మాస్టర్స్ చేయాలని ఒక ఉద్దేశం బట్ గేట్ ఏంటంటే అప్పుడు అందరూ ఏ డిపార్ట్మెంట్లో బీటెక్ చేసినా మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళేవారండి ఎంఎంఎస్ ఎంటెక్ ఐఎస్సిలో కానీ ఐఐటిలో కానీ సో అగైన్ నేను బీటెక్ కూడా కంప్యూటర్స్ అవడం కాంపిటీషన్ చాలా ఎక్కువ అనమాట గేట్లో నైంటీ నైన్ వస్తే కానీ మాస్టర్స్ ఇండియాలో చేయడం కష్టం అనమాట సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అప్పట్లో మాకు ఉన్న వాటిలో ఈజీ ఆప్షన్ యూఎస్ వెళ్ళడం అనమాట ఎందుకంటే ఆ టైమ్ లో ఎందుకంటే మిగతా వాటికంటే అది కాంపిటీషన్ తక్కువ ఎక్కువ యూనివర్సిటీస్ ఉంటాయి కాబట్టి ఎక్కడో దగ్గర అడ్మిషన్ రావడానికి ఛాన్స్ ఉంది బట్ అప్పట్లో యుఎస్ మాస్టర్స్కి వెళ్ళడం అనేది చాలా రేర్ అంటే ఐఐటీస్ లో సిటీస్ లో ఉండే వాళ్ళు కామన్ఏని విశాఖపట్నంలో కానీ ఇంకా చిన్న చిన్న ఊర్లో ఉండే వాళ్ళకి యుఎస్ వెళ్ళడం మా సీనియర్ బ్యాచ్ లో ఒకళ్ళు వెళ్ళడం అంతకుముందు ఒక బ్యాచ్ లో ఒకళ్ళు అట్లా నెట్వర్క్ ఉండేది కదా ఎట్లా చేయాలో ఈమెయిల్ లేదు ఇంటర్నెట్ లేదు ఇవన్నీ ఆ తర్వాత జరిగిన విషయాలు కదా సో సో ఆ టైంలో అట్లా చేసి ఎలాగా దాని గురించి ఇన్ఫర్మేషన్ కనిపెట్టి వెళ్ళడం జరిగింది మా ఇన్ఫాక్ట్ నా క్లాస్లో నేను ఒక్కడే అప్లై చేస్తా యుఎస్ యూనివర్సిటీకి నేను ఒక్కనే వెళ్లేదు మా నా బ్యాచ్ నుంచి కొంతమంది ఇంకా కొంతమంది వెళ్దాం అంటున్నారు కానీ మిగతా మిగతా కారణాల వల్ల వెళ్లేకపోయారు బట్ ఇట్స్ నాట్ వెరీ కామన్ ఆ టైమ్ లో సో బట్ లకీగా అక్కడికి వెళ్ళిన తర్వాత స్కాలర్షిప్ రావడం ట్యూషన్ వేవర్ రావడం ఇవన్నీ జరిగి వన్ లాక్ రూపీస్ లోన్ తీసుకోవాల్సి వచ్చింది బ్యాంక్ లో అప్పుడు వన్ లోన్ అంటే అసలు చాలా పెద్ద విషయం ఎంత నుంచి మీరు యుఎస్ వెళ్తానంటే హైయర్ స్టడీస్ అభ్యంతరం ఏమి లేదు త్వరగా వచ్చేయాలని ఒక ఫీలింగ్ ఉండేది మా నాన్నగారు అని ఒక అంత మంచి హీ వాజ్ నాట్ హ్యాపీ అబౌట్ బట్ అంటే మా కజిన్స్ కొంతమంది వెళ్ళారు అంతకుముందే సో దేవర్ కంఫర్టబుల్ విత్ చేసిన తర్వాత ఒకటి వచ్చేస్తానని చెప్పేవాడి అలాగే కాస్త ఎలా అనిపించింది అప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి యుఎస్ లో మీరు మీ అనుభవంలోకి వచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఏమైనా మార్పు ఉందా ఏం మార్పులు గమనించారు మీరు ఎలా అనిపించింది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి అసలు ఇది ఈ దీని గురించి నేను చాలా మందికి ఎప్పుడు చెప్తా ఉంటాను బోర్ కొట్టిస్తూ ఉంటాను బట్ మీరు స్కూల్ రేడియో కాబట్టి స్టూడెంట్స్ పుట్టదేమో మేబీ ఐక్ టెల్ యూ అసలు మేము ఇంజనీరింగ్ చదవం బానే ఉంది బానే జరిగింది నా గోల్డ్ కూడా వచ్చింది పైదవే నా ఇంజనీరింగ్ లో బట్ సబ్జెక్ట్ రాలేదండి ఏం తెలీదు అన్ని ఎగ్జామ్స్ లోని మార్కులు బ్రహ్మాండంగా వచ్చేసేవి గోల్డ్ మెడల్ కూడా ఇచ్చేసారు కానీ యాక్చువల్ విషయం తెలీదు అనమాట సిస్టమ్ అట్లా అట్లా ఉంటది సో Uh, it, it focuses more on the theory than hands-on. Especially computer science and TNT, programming, algorithms, and algorithms. So, it's a good thing, but it's a lot of things. It's a lot of things. It's a lot of things. It's a lot of things. It's a lot of things. I've tried to test a lot. I've tried to test a lot. I've tried to test a lot. What test is, అప్పుడు నేను మాస్టర్స్ కి వెళ్ళాను కాబట్టి అండర్ గ్రాడ్య అంటే బీటెక్ అక్కడ చదివే వాళ్ళు ఉంటారు కదా యుఎస్ యూనివర్సిటీలో వాళ్ళకి వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ నేర్పించాలన్నమాట సిస్టమ్ ఏంటంటే ప్రొఫెసర్స్ అందరూ అన్ని క్లాసులు చెప్పరు ఓన్లీ పెద్ద క్లాసులు చెప్తారు చిన్నప్పటికీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన నాలు అం స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ చెప్పాలన్నమాట దాని టీచింగ్ అసిస్టెంట్ అంటారు అంటే ప్రొఫెసర్ మీరు ప్రొఫెసర్ అనుకోండి ఒక క్లాస్ కి మీరు సోషల్ స్టడీస్ చెప్తున్నారు అనుకోండి మీరు మీరు అన్ని క్లాసులకి మీరు వెళ్లరు అనమాట మీరు ఫస్ట్ లో క్లాస్ కెతారు చివర్ లో క్లాస్కి సెమిస్టర్ లో మధ్యలో అంతా నాలాండ్స్ టీచింగ్ అసిస్టెంట్ చెప్తా ఉంటారు సో ఆ జాబ్ సెలక్షన్ కి ఒక ఎగ్జామ్ పెట్టారు ఎవరిని తీసుకోవాలని ఎగైన్ అదికల్ ఎగ్జామ్ అవడం వల్ల నేను దాన్ని క్లియర్ చేసేయడం నాకు జాబ్ రావడం అంత జరిగిపోయింది బట్ అప్పుడు మొదలైంది నా నిజమైన ప్రాబ్లం అప్పుడు మొదలైంది ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నేర్చుకోవడమే డిఫరెంట్ సిస్టమ్ నేను టీచింగ్ కూడా చేయాలి స్టూడెంట్స్కి అండగా ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ అంటే అక్కడ మా క్వార్టర్ సిస్టమ్ ఉండేది అప్పట్లో క్వార్టర్ సిస్టమ్ అంటే ఇప్పుడు సెమిస్టర్ అంటే ఆరు నెలలు కదా సెమిస్టర్ లో సగం క్వార్టర్ సిస్టమ్ అనమాట సో పదివారాల్లో ఒక క్వార్టర్ అయిపోతుందండి అంతే క్లాస్ మొదలయ్యి ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ అయినప్పటికీ పదివారాలు ప్లస్ ఈ పదివారాల్లో ఎట్లా ఉంటుంది మనలాగా లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ కి ఇంపార్టెన్స్ ఉండేదా చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఏదో ఒక జరుగుతూనే ఉంటుంది ఒక టెస్ట్ ఒక అసైన్మెంట్ ఒక ప్రాజెక్ట్ పేపర్ ఏదో ఒకటి రాస్తా ఉంటుంది You You don't study. You stop studying start learning. స్టూడెంట్స్ కూడా ఎట్లా ఉంటారంటే వాళ్ళకి అసలు ఇన్హిబిషన్ ఉండదు ఏం వాళ్ళకి ఏమైనా అర్థం అయిపోతే మాటలు లేకుండా చెప్తారు కెన్ యూ రిపీట్ దాట్ యూ డోంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ అదే టైంలో ఫాల్స్ రెస్పెక్ట్ ఉండదు ఇక్కడ మనకి ఏంటంటే టీచర్ అనగానే గురు గురు బ్రహ్మ గురు అదంతా ప్లే అయిపోతుంటది మెలోడ్రమాటిక్ గా మనం మన స్టూడెంట్స్ టీచర్ అంటే ఒక మీ దాన్ని ఏమంటారు భయంతో కూడిన అక్కడ నేను ఫస్ట్ టైం క్లాస్కి వెళ్ళినప్పుడు నా క్లాస్ లో ఎంటర్ అవుతున్నా ఆ స్టూడెంట్స్ అందరూ థాట్స్ వేసుకుని కాళ్ళ మీద కాల్ పెట్టుకుని ముందు చైర్ లో కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చున్నారు ప్రొఫెసర్ ఫేస్ మీద కాళ్ళు ఉండేవాళ్ళు లిటరల్ గా చెప్పాలి ఇలా కల్చర్ షాక్ అనమాట ఫస్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఉంది ఏంటనుకున్నా టీచర్లు ప్రొఫెసర్లు అంటే మనం చాలా అనుకుగా వాళ్ళకల్ ఎన్ని జోక్లు వేసుకుని సీరియస్ గా ఉంటుంది అక్కడ అసలు అట్లానే ఉండదు అనమాట ఇట్ విల్ బి వెరీ ఫ్రెండ్లీ ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ తో చాలా నార్మల్ గా ఇంట్రాక్ట్ అవుతారు గోల్ ఇస్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ అండ్ లర్న్ అంతే అది చాలా మంచిగా అనిపించింది సో చాలా స్ట్రగుల్ అయ్యాను కూడా ఇక్కడ నాకు చిన్నప్పటి నుంచి అన్ని ఎగ్జామ్స్ లో ర్యాంకులు రావడం గోల్డ్ మెడల్ టెన్త్ లో గోల్డ్ మెడల్ వచ్చింది తర్వాత ఇంకేదో తెలుగు విజ్ఞాన పారితోషికం అని వచ్చింది ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడల్ వచ్చి వెళ్ళిన తర్వాత ఏమి రాలి అంటే బాగా చేశాను బాగా మార్కులు బానే వచ్చాయి ఇన్స్టర్షిప్స్ అన్ని వచ్చాయి బట్ ఐ వాజ్ నాట్ లైక్ ఐడెంటి గట్ ఎనీ మెడల్స్ ఆర్ ఎనీ యూనో బిగ్ థింగ్ ఎందుకంటే it was a very new environment for me and it took a long time to get used to it our system adwayo anko 6 to 6 months one year outadi iloga ipotadi masters program kani but I so much ante apudi apudige entante na kai no longer was interested in marks again ini mark ravali 100% ravali ad dani meed interest lenadu మెయిన్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి ప్రొఫెసర్ తో యునో బాగుందని అనిపించుకోవాలి ఇది దిస్ ఈజ్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా నీకు మార్కులు వచ్చాయి పక్క ఎన్ని మార్కులు వచ్చాయి అసలు మనం క్లాస్ తీసుకున్నావు అంటే ఒక మంది క్లాస్ తీసుకున్నావు అంటే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఎవరికి తెలియదు అండి అది అనవసరం ఎవరు చెప్పరు నువ్వు ఫస్ట్ వచ్చావు నువ్వు లాస్ట్ వచ్చావు అని ఎవరు చెప్పరు ఏదో గ్రేడ్ ఇస్తారు ఏ బీసీ డిఆర్ అట్లా ఇస్తారు అయితే ఈ నో ఎవరికి ఈ క్లాస్ ఎవరు మిస్ అయ్యారో అట్లాంటివి తెలుస్తే ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి బట్ అదర్ ఇట్స్ వెరీ ప్రైవేటెడ్ నోబడి నోస్ వాట్ అదర్ పీపుల్ గాట్ ఇప్పుడు మా పిల్లలు చూడండి మ్యాథ్ లో ఎడికి ట్వంటీ ఫైవ్ ఎన్ని వచ్చాయి ఇంకెవరికి వచ్చాయి ట్వంటీ ఇట్లా మాట్లాడుకుంటాం కదా అందరూ ఇక్కడ క్లాస్ కంటే నీకు తక్కువ వచ్చాయి చాలా మీనింగ్లెస్ ఎందుకంటే ఇప్పుడు నీ క్లాస్ లో నువ్వు నీ పక్క అమ్మాయి కన్నా నీకు రెండు మార్కులు ఎక్కువ వచ్చాయి దాని అర్థం ప్రపంచంలో నీతో పాటు లక్షల మంది నీ ఏజ్ గ్రూప్ లో ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళందరికన్నా నువ్వు బెటర్ అని కాదు కదా అది జస్ట్ రిలేటివ్ స్మాల్ క్లాస్ రూమ్ సో దాని దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడమే తప్పు ఒక దృష్టి అట్లా అది ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వింటున్న తెలుసుకోవాల్సిన విషయం నా ఉద్దేశంలో ఏంటంటే ఏదైనా నేర్చుకున్నప్పుడు మనకు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ కూడా బాగా మారిపోయింది అనుకోండి నా పిల్లలు కూడా ఇక్కడ స్కూల్లో సిబిఎస్ఈ చదువుతున్నాం కాబట్టి చూస్తున్నాం వాళ్ళ ఎట్లా ఉందో సిస్టమ్ బెంగళూరులో అది బట్ టాపిక్ గురించి రీసెర్చ్ చేయడం అంటే అప్పట్లో మాకు ఇంటర్నెట్ ఎక్కువ లేదు కాబట్టి లైబ్రరీలోకి వెళ్ళి ఒక టెక్స్ట్ బుక్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్ అంతా ఆ సబ్జెక్ట్లో ఉండదండి ఓన్లీ ఒక ఆ టెక్స్ట్ బుక్లో ఒక మూడు నాలుగు చాప్టర్లు మాత్రమే ఉంటాయి అన్నమాట సో చాలా తక్కువ సిలబస్ ఉంటది మనకి ఇంజనీరింగ్ లో సిలబస్ ఎంత ఎక్కువ ఉంటుందో అమెరికాలో సిలబస్ అంత తక్కువ ఉంటుంది ఇప్పటికే అంతే ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే సిలబస్ తక్కువ పెట్టి స్టూడెంట్ హ్యాస్ టు ఎక్స్పాండ్ దొరైజన్స్ అనమాట అక్కడ నుంచి బయటకు చూడు బుక్ కొన్ని చాలా మంది నా ప్రొఫెసర్లు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ ఆర్ ఓపెన్ బుక్ అంటారు అంటే టెక్స్ట్ బుక్ నీ పక్కనే పెట్టుకుని నోట్ నీకు ఏం కావాలంటే పక్కనే పెట్టుకుని ఎగ్జామ్స్ ఆన్సర్ చేస్తారు ఎందుకంటే ఆ క్వశ్చన్ పేపర్ కిను నీ నీ దగ్గర ఉన్న నోట్స్ కి కానీ టెక్స్ట్ బుక్ కానీ సంబంధం ఉండదు యూ హూ అప్లై యవర్ థింకింగ్ ఓకే ఇది క్వశ్చన్ అడిగాడు కాబట్టి దీని ఆన్సర్ ఈ పలానా పేజీలో చూసి రాద్దామని కాన్సెప్ట్ అనమాట యూ కెనా ఫర్ మాస్టర్స్టర్ అండర్ గ్రాడ్య కాదు ఎంఎస్ గురించి చెప్తాను బట్ ఈవెన్ ఈవెన్ అండర్ గ్రాడ్యుడ్ కూడా స్టూడెంట్స్ హ్యావ్ టు థింక్ బియాండ్ వాట్ ఈస్ ఇన్ ద బుక్ అనమాట దట్స్ వేర్ దమ్స్ ఇన్ అంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ పెడగగి మనకి ఎట్లా ఇదంతా తర్వాత నేను దీన్ని అర్థం చేసుకున్నా స్కూల్ పెట్టినప్పుడు ఐఎమ్ ష్యూర్ యూ లాస్ట్ మీ లేటర్ అబౌట్ ఇట్లా ఎడ్యుకేషన్ మంది అంత ఏంటంటే బ్యాంకింగ్ మోడల్ అండి టీచర్ రావాలి క్లాస్లోకి వచ్చి ఏమనుకున్నారో అతను కానీ ఆమె గానీ ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ లో దడద చెప్పేసి బోర్డు మీద రాసేసి ఓకే నేను చెప్పేసి అని అయిపోయిందని వెళ్ళిపోవడం దాన్ని బ్యాంకింగ్ మోడల్ అంటే అంటే టీచర్ టీచర్ బుర్రలో ఉన్నది మీ స్టూడెంట్స్ బుర్రలో ఎక్కించడానికి ప్రయత్నం అనమాట డబ్బులు తీసి ఈ బ్యాంక్ లో వేయడానికి ప్రయత్నం బట్ సిస్టమ్ నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఆల్రెడీ స్టూడెంట్స్ హ్యావ్ సమ్ థాట్స్ అండ్ ఐడియాస్ ఇన్ దర్ హెడ్ ద టీచర్ ద ప్రొఫెసర్ ఆర్ ద టీచర్ ట్రైస్ టు బ్రింగ్ ఇట్ అవుట్ అంతే దే మేక్ యూ థింక్ అనమాట యూ కనెక్ట్ ద డాట్స్ బిట్వీన్ ఈచ్ ఇంకొక ఇంకొక చిన్న విషయం ఇట్ మైట్ రియలి బిటిల్ సర్ప్రైజింగ్ టు సమ్ పీపుల్ లిస్నింగ్ టు దిస్ బట్ ఎంత పెద్ద యూనివర్సిటీ అయినా కాలేజ్ అయినా Utah State, యుటా స్టేట్ నేను చదివిన ప్లేస్ అయినా ఏ యూనివర్సిటీ అయినా దాని స్కూల్ అని అంటారండి వాళ్ళు పిహెచ్డి చదువుతున్నా బ్యాస్టర్స్ చదువుతున్నా ఎక్కడికి వెళ్తున్నా స్కూల్కి వెళ్ళావా స్కూల్లో ఈరోజు ఏం జరిగింది అంటారు మనకు ఓన్లీ పదం టెన్త్ అయిపోతుంది కదా ట్వెల్త్ అక్కడ నుంచి కాలేజ్ అంటాం యూనివర్సిటీ అంటాం అక్కడ స్కూల్ చదువుకునేది ఏదైనా స్కూల్స్ కల్చర్ స్టూడెంట్స్ ఆర్ ఆల్వేస్ వర్కింగ్ నేను నేను ఒక మూడు క్లాసులు తీసుకునేవాడిని ఒక టీచ్ ఒక క్లాస్ చెప్పేవాడిని టీచింగ్ అసిస్టెంట్ కింద అది కాకుండా ల్యాబ్ లో పనిచేస్తావాడిని అసలు వెళ్ళగానే అసిస్టెంట్షిప్ లేదు ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళినప్పుడు నాకు స్కాలర్షిప్ ఏం లేదు ఎందుకంటే మన చిన్న యూనివర్సిటీ వైజాగ్ నుంచి వెళ్ళాం కాబట్టి రాలేదు బట్ వెళ్ళి దిగిన తర్వాత యుఎస్ లో దిగిన తర్వాత అందరూ ఏం చెప్పారంటే నువ్వు ఏదో ఒక జాబ్ తీసుకో లేకపోతే ఇక్కడ సర్వైవ్ మంత్ టు మంత్ కష్టమైపోతుంది అని చెప్తే మేము అందరం వెళ్ళి జాబ్స్ కి అప్లై చేస్తాం ఏం జాబ్స్ కెఫిటీరియాలో గిన్నెలు కడగడం లేకపోతే హాల్ ని వ్యాక్యూమ్ చేయడం బాత్రూమ్ లు కడగడం ఇవన్నీ జాబ్స్ అనమాట అన్ని స్టూడెంట్స్ చేస్తాయి సో ఈ జాబ్ ఈ జాబ్స్ అన్నిటికి అప్లై చేయడం నాకు జాబ్ కూడా వచ్చింది ఫైవ్ డాలర్స్ పర్ అవర్ ఇస్తారు అని చాలా హ్యాపీ అయిపోయింది అనుకో నాకు మంచిగా ఆ తర్వాత లో నాకు టీచింగ్ అసిస్టెంట్ రావడం వల్ల ఆ జాబ్ మళ్లీ నేను ఇంకొక స్టూడెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తానంటే నాకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి నాకు అది అవసరం లేదు సో నేను చెప్పేదండి చాలా నాతో పాటు వచ్చిన అందరూ నా రూమ్మేట్స్ అందరూ ఇవన్నీ చేస్తావాళ్ళు మేము సో నాకు టీచింగ్ అసిస్టెంట్ వచ్చినా కూడా అది ఓన్లీ టెన్ అవర్స్ పర్ వీక్ మాత్రమే ఉండేది సో మిగతా టెన్ అవర్స్ అంటే ట్వంటీ అవర్స్ పని చేసుకోవచ్చు మనం ఇంటర్నేషనల్స్ కింద వెళ్ళిన సో ఇంకొక అవర్స్ కి ఇంకొక జాబ్ తీసుకున్నా అదేంటే ల్యాబ్ లో ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ సూపర్విజన్ అనమాట చాలా ల్యాబ్స్ కంప్యూటర్స్ ఉంటాయి అక్కడ వచ్చిన వాళ్ళందరికి వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే చేయడం నెట్వర్క్ ఇష్యూస్ ఇదంతా నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ లో కదా అప్పట్లో ఎప్పటికీ లేవు సో చాలా డిఫరెంట్ గా ఉండేది కొంచెం సో దాని ల్యాబ్ ఇన్స్ట్రక్ట్ ల్యాబ్ సూపర్వైజర్ అంటారు సో అట్లాంటి జాబ్లన్నీ చేసేవాళ్ళు అన్నమాట ఆ జాబ్స్ ఎందుకంటే అక్కడ కూర్చుని మనం కూడా మన పని పని చేస్తాము అట్లా టీచర్స్ యూ లాట్ అబౌట్ డిగ్నిటీ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎంత ముఖ్యము మనకి తర్వాత తెలుస్తుంది అంటే లైఫ్ లో మనం ఎదిగి కొంచెం వేరే దేశాలకో వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకి పూర్తిగా అవగాహనకు వస్తుంది అనమాట అంతకు ముందంతా మనం అరే ఇది నేనెందుకు చేయాలి ఇది ఎందుకు చేయాలి అది చిన్న జాబ్ ఏదో అనుకుంటాం అపోహ ఉంటుంది కానీ ఎప్పుడైతే మనకి దాని నుంచి అర్నింగ్ వస్తుందో డెఫినెట్ మనం దాన్ని మన సర్వైవల్ కోసం అన్నా చెయ్యాలి కదా ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేనిదే మనం ఏమీ చేయలేం కదా సో దట్ మనం కూడా ఎంపవర్ అవుతామని నేను బిలీవ్ చేస్తాను ఏది చిన్న మెయిన్ జాబ్ అంటూ ఏం లేదు అవునండి నిజంగా ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం మిడిల్ క్లాస్ కానీ ఫర్ మిడి క్లాస్ కానీ ఆయన గ్రౌండ్ నుంచి వస్తాను కాబట్టి పిల్లలకి పనులు చెప్పడం పిల్లలతో ఆ చేయించడం ఇవన్నీ వాళ్ళు పెద్ద ధర చూసుకుంటారులే అన్నట్టు ఉంటది ఇప్పట్లో అలా లేరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో పిల్లలందరూ వాళ్ళు సొంత పనులు చేసుకోవడంతో వాళ్ళకి అలవాటు అయింది బట్ అప్పట్లో మాకు అదేం తెలిసేది కాదు కానీ కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన అందరికీ ఆ పని చేసుకుంటూ చదవడం అనేది చాలా కామన్ విషయం ఇప్పుడు అప్పుడు కూడా బట్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి మాత్రం అదేదో పెద్ద గొప్ప విషయంలో అనిపిస్తుంది దానివల్ల తెలియదు కానీ ఫస్ట్ పేచెక్ వచ్చినప్పుడు ఆ యునో ఈ డాలర్స్ ని అకౌంట్ లో డిపాజిట్ అయినప్పుడు మజా యూ ఫీల్ లైక్ యూ రీలీ యూనో వర్క్ హార్డ్ అండ్ యూ అకంప్లిష్ సమ్థింగ్ అండ్ యు నో యువర్ యుకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యూనో యూ రియల్ ఆ సాటిస్ఫాక్షన్ ఆ తర్వాత ఎంత పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి సిల్కాన్ బైల్ కిల్లా అంత ఎక్సైటింగ్ గా అనిపించలే జీవితాన్ని నిజంగా అప్పుడే నేర్చుకుంటాం అది చాలా కరెక్ట్ అప్పుడు యు ఆర్ ఆన్ యువర్ ఓన్ దిస్ ఇస్ ద అదర్ థింగ్ రైట్ దర్ ఇస్ నో అదర్ పర్సన్ నెక్స్ట్ యూ ఇప్పుడు అంటే యుఎస్ లో ఉన్న వాళ్ళు నుంచి వైజాగ్ మాట్లాడినట్టు రోజు పదిసార్లు మాట్లాడేస్తుంటారు అప్పుడు మేము ఇంట్లో వైజాగ్ ఫోన్ చేయాలంటే ఒక వన్ వీక్ అంతా ఆగి ఒక రెండు నిమిషాలు పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి మా పేరెంట్స్ పిలుస్తారా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ రెండు నిమిషాలు అంతా బాగున్నారా అని చెప్పి పెట్టాడు అట్లా జరిగేది మాకు సో యు ఆర్ పెట్టి మచ్ ఆన్ యువర్ ఓన్ ఇంకెవరు లేరు అన్నట్టు అంతే యూ హ్యావ్ టు ఫైన్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇల్లు అద్దె కట్టుకోవడం దగ్గర నుంచి బట్టలు తుక్కో నుంచి సామాన్ ఫ్రిడ్జ్ లో ఉన్నాయా లేదా ఎవరు ఏ రోజు ఇప్పుడు రూమ్ లో నలుగురు అంటే మండే ఎవరు కుక్ చేస్తారు ట్యూస్డేస్తారు ఇదంతా వేసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం ఏ టైమ్ లో క్లాస్కి వెళ్ళాలి ఇవన్నీ లైఫ్ అంటే ఏంటో ఒకసారి చాలా ఫాస్ట్ గా సిస్టమ్ అన్నమాట అవును అప్పుడు ప్లానింగ్ అంతా వచ్చేస్తాయి మనకి టైం మేనేజ్మెంట్ ప్లానింగ్ దాంతోపాటు కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ చేసుకోవాలి ఏ ఎవరు చెయ్యాలి అనేది కూడా వస్తుంది కదా ఇష్యూ రూమ్మేట్స్ ఉంటే సో ఇవన్నీ మనకి ప్రాక్టికల్ గా నేర్చుకునే అవకాశం వస్తుంది అనమాట ఇది ఎక్కడ యూనివర్సిటీస్ కానీ ఇంకా ఏ ఇన్స్టిట్యూషన్స్ నేర్పవు మన జీవితమే నేర్పుతుంది అని అనుకుంటున్నాను అంతే కదా మన పిల్లల కోసం ఈ విషయాలు పంచుకుంటే మంచిది అనుకుంటూ ఉన్నాను తప్పకుండా ఇప్పుడు కూడా ఇప్పుడు ఇలాంటి ఆపర్చునిటీస్ ఇండియాలో కూడా చాలా ఉన్నాయండి కష్టపడి పని చేసుకోవడం వాలంటీర్ చేసుకోవడం వైల్ యువర్ స్టూడెంట్ బెంగళూరులో చాలా మంది చూస్తూ ఉంటారు స్టూడెంట్స్ ఈవినింగ్ క్లాస్ తీసుకుంటా ఉంటారు లేకపోతే డే కాలేజ్ చదివిన వీకెండ్స్ పని చేస్తూ ఉంటారు రెస్టారెంట్స్ లో ఇవన్నీ ఆ కల్చర్ మనకు కూడా ఇప్పుడు వస్తా ఉంది దట్స్ ఎ వెరీ నైస్ థింగ్ యాక్చువల్లీ it teaches you not enmity you, you respect other human beings man chaala danne untaru false pretensions egos chaala khu mana angaru palana you know danne untaru government officer or a lawyer kabatti nenu konam cheyakapothu ilanti chat ideal man borlo chaala unnai ivanni povalante work culture alvat cheskovali work is worship eni you know there is human there is respect in anything that you do including garbage handling and man and ganpishte that teaches you a lot to be humble in life and you know learn uh, you know you you uh, సో మీరు ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు చిన్నప్పటి నుంచి మీకు సామాజిక అంశాల పట్ల రాజకీయ చైతన్యం ఇవన్నీ కూడా ఉండే అన్నారు సో అక్కడి నుంచే వచ్చిందా మీకు అసలు సిటిజన్ ఫర్ బెంగళూరు అనేది స్టార్ట్ చేయడం దాంతోపాటుగా ప్రజల్ని మొబిలైజ్ చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ పాలనలో మనం కూడా పార్టిసిపేట్ చేసినట్టయితే మన చుట్టూ సమస్యలు తీరితే ప్లస్ అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ అనేది గవర్నెన్స్ లో వస్తుంది అని మీ ప్రయత్నం అవునండి కరెక్ట్ అండి అంటే ముందు నుంచి రాజకీయ అవగాహన ఉండడం ఇలాంటివన్నీ ఒక డైమెన్షన్ అయితే ఇంకొక డైమెన్షన్ ఏంటంటే యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ సిస్టమ్ చూసి అక్కడ ఎనీథింగ్ ఫ్రమ్ రోడ్ల నుంచి యునో హౌ గవర్నమెంట్ ఫంక్షన్స్ ఇవన్నీ చూసినప్పుడు అరే మనకెందుకు ఇలా లేదు అనే ఒక ఫీలింగ్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది ఎవరు ఎవరికైనా గానీ ఈవెన్ ఈవెన్ టూరిస్ట్ వెళ్ళాలి కూడా అనిపిస్తుంది ఇట్లా మనం ఎందుకు చేయకూడదు సో అదొకటి సో ఈ దీని వల్ల అవన్నీ ఫాలో అవడం సో నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇండియా ఇలా వెనకపెడిపోవడానికి కారణం ఇంకేది కాదు మన దగ్గర ఉన్న రిసోర్సెస్ చాలా ఉన్నాయి హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి జనం చాలా కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవాళ్ళు మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ మన క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్ చాలా కిందకి వెళ్ళిపోయింది మన జనరేషన్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళందరూ పాలిటిక్స్ వచ్చారు నైన్టీన్ ఫిఫ్టీ లో ఫస్ట్ ఎలక్షన్ జరిగింది థర్టీ ఇయర్స్ పనిచేసిన వాళ్ళందరూ మన తొలితరం రాజకీయ నాయకులందరూ వాళ్ళే అండి నెహ్రూ నుంచి యూనో జగ్జీవన్ రామ్ నుంచి చంద్రశేఖర్ ఈవెన్ తర్వాత వచ్చి సర్దార్ పటేల్ వాళ్ళు ఫొగెట్ ద బిగ్ నేమ్స్ బిగ్ నేమ్స్ కూడా ఇంకా తక్కువ దాని ఏమంటారు లీడర్షిప్ ర్యాంకింగ్ లో ప్రామినెన్స్ లో కానీ కింద ఉన్నా కూడా వాళ్ళు దేశం కోసం అన్ని వదులుకొని వచ్చి పనిచేస్తారు ప్రకాశం పంతులు గారు మన ఆంధ్రాలో వీళ్ళందరూ ఒక నిబద్ధతతో వచ్చే అనమాట ఆ తర్వాత తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఇంకా మన దేశమే కదా ఇంకా మనం ఏం చేస్తాం వాళ్ళందరూ వాళ్ళ తాలూకా వేరే వాళ్ళందరూ పాలిటిక్స్ లోకి వెళ్ళడం మొదలై సో ఈ ఈ పొలిటికల్ అనాలిసిస్ అందరికి తెలిసిందే గానీ నేను బేసిక్ గా చెప్పేది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్ చాలా పోయిందని నాకు చాలా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేది అదే టైంలో నేను జేపీ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారి గురించి తెలుసుకోవడం ఆయనతో కలిసి పనిచేయడం మాట్లాడడం అన్ని జరిగిన తర్వాత నేను లోక్సత్తాలో కొన్నేళ్ళు పనిచేస్తాను నేను అమెరికా నుంచి బెంగళూరు తిరిగి వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇమీడియట్లీ నేను లోక్సత్తాలో జాయిన్ అయ్యి అప్పుడు అదే టైంలో జేపీ గారు కూడా ఫస్ట్ టైం కుక్కడపల్ లో నిలిచినప్పుడు నేను అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం ఆయనతో పాటు ఆయన గెలవడం ఆయన గెలిచిన తర్వాత మాకు ఏమనిపించిందంటే ఆయన గెలిచారు బానే ఉంది కానీ దీనికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రాజకీయ చైతన్యం వచ్చేసింది ఇంకా ఇంకా ఇలాంటి వాళ్ళు అంటే జేపీ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు అందరూ మన రాజకీయాల్లో దిగుతారు వాళ్ళందరినీ జనాలు ఒకటేసారి గెలిపిస్తారు కాబట్టి మన రాజకీయాలు మారిపోతున్నాయనే చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది ఆ ఫీలింగ్ తో కర్ణాటకలో లోక్సత్తా కర్ణాటక స్టార్ట్ లోక్సత్తా స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ లో కానీ కర్ణాటకలో కూడా గొలు పెట్టాం అదే టైంలో తమిళనాడులో మహారాష్ట్రో వేరే చాలా మంది నాలాంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళంతా కలిపి వాటిని ఆ మిగతా రాష్ట్రాల్లో విస్తర విస్తరింపు చేయడం అంతా జరిగింది బట్ లావ్ స్టోరీ షార్ట్ మేము అనుకున్నట్టు జరగలేదు ఎపి గారు గెలిచారు కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు గెలవలేకపోయారంటే మేము గెలిపించుకోలేకపోయాం రాజకీయం అంటే ఏంటో నిజంగా తెలిసిందనమాట నేర్చుకున్నా అక్కడే ఒక ఐదు ఆరు ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇండియన్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి ఎస్పెషలీ మన సౌత్ ఇండియన్ పాలిటిక్స్ ఎలా ఉంటాయని దాని మీద ఒక రీసెర్చ్ చేసిన అనుకోవచ్చు రాజకీయ కమ్యూనికేషన్ ఎలా ఉంటది మెసేజింగ్ అంటే ఏంటి ఎలక్షన్స్ లో ఏం జరుగుతుంది జనం ఫండమెంటల్ థింకింగ్ మనకి ఏంటంటే ఎవరు అభ్యర్థుల్లో ఎవరు బెస్ట్ అభ్యర్థి అని కాదు మన మన వాళ్ళు చూసే ఎవరికి గెలిచే అవకాశం ఎక్కువ ఉందని వాళ్ళు చూస్తారు అలా ఎంత నాలెడ్జబుల్ ఉంటారంటే పలానా అభ్యర్థికి ఈ కాస్ట్ బలం ఉంది మసిల్ పవర్ ఉంది మనీ పవర్ ఉంది కాబట్టి ఇతనే గెలుస్తాడు కాబట్టి మనం అతనికి పోటీ వేయాలి అట్లా ఆలోచిస్తారు అనమాట జేపీ మంచి వాటికి కవర్ ఓటేస్తారు ఎవరు గెలి ఎప్పుడు గెలవాలి అని వేయరు అనమాట ఈవెన్ దో దే సపోర్ట్ క్యాండిడేట్ దే ఓట్ ఫర్ సంబడి అది సో ఇవన్నీ అర్థం అవడానికి ఒక నాలుగైదు ఏళ్ళు పట్టింది నాకు బట్ నో రిగ్రెట్స్ ఐ లర్న్ టు లాట్ చాలా జేపీ గారితో జేపీ ఒక్కలే కాదు లోక్ సత్తాలో చాలా మంది ఉండేవారు జేపీ లాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కూడా వాళ్ళు సో వాళ్ళందరి దగ్గర నుంచి సహవాసం చేయడం రోజు మాట్లాడడం మీటింగ్స్ చేయడం క్యాంపెయిన్స్ చేయడం వీళ్ళ వల్ల ఇండియన్ పాలిటిక్స్ మీద పాలసీ పాలసీ మేకింగ్ మీద నేను ఎప్పుడు పాలసీ మేకింగ్ ఇవన్నీ ఫార్మల్గా క్లాస్ రూమ్ లో కానీ ఆన్లైన్ గానీ క్లాసులు ఎప్పుడు తీసుకోలేదు ఓన్లీ డైరెక్ట్ స్ట్రీట్ పాలిటిక్స్ అనమాట సో క్యాంపెయిన్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ లో దిగడం లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ జేపీ గారు మన అప్పట్లో మనకి రూల్స్ ఉండేవంటే ఒక బియ్యం బస్తా కర్ణాటక నుంచి ఆంధ్రాకి మూవ్ చేయాలంటే ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది డిఫరెంట్ రేట్ ఉండేవి చాలా పాత బ్రిటిష్ లాస్ మన దగ్గర చాలా దానివల్ల చాలా నష్టం జరుగుతుంది మన మన రైతులకు కానీ మన సిస్టమ్ గానీ సో గారికి చాలా అపారమైన అనుభవం ఉండడం వల్ల అలాంటి వాటి గురించి ఫైట్ చేస్తారు అనమాట ఆయన సూపర్ ఫిషియల్ గా మాకు అది కావాలి మాకి వద్దు ఎట్లాంటి ఫైటింగ్లు ఉండవు ఆయన దగ్గర అంతా చాలా చాలా క్లినికల్ గా సీరియస్ గా సిస్టమేటిక్ గా ఉంటదండి ఎట్లా సిస్టమ్ ఎలా సిస్టమ్ ఎలా రిఫార్మ్ చేయాలి సో మాకు కొంచెం ఆ థింకింగ్ ఉంటది అనమాట మార్చాలి మేమందరం ఆయన స్టూడెంట్స్ అని చెప్పాలి ఈ మార్చే కాదు సో ఇది లోక్ నేను చేస్తానండి బట్ Uh, 2014- థౌజండ్ ఫోర్టీన్ లోక్ సత్తా మళ్ళీ ఆయన పార్లమెంట్ నిలబడ్డాము మేము కూడా కర్ణాటకలో కొంతమంది క్యాండిడేట్స్ నిలబడ్డారు ఇదంతా ముందుకు వెళ్లేకపోయామే ఇంకా మేము అనుకున్నాం అంటే ఇంకా ఇది పార్టీ అన్నది మేము ఎందుకు పెట్టాం చేంజ్ కోసమే పెట్టాం చేంజ్ తీసుకోవడం కోసం మా వెహికల్ ద్వారా చేంజ్ వస్తుందని జనం అనుకోవట్లేదు కాబట్టి మనం వేరే విధంగా ప్రయత్నిద్దాం మళ్లీ లోక్సత్తా ప్రజా ఉద్యమం లాగా ఆయన ఆంధ్రప్రదేశ్ లో నడిపిస్తున్నారు జెపి గారు నాలాంటి మిగతా వాటి మీద వర్క్ చేయడం మొదలు పెట్టాం నేను బెంగళూరు సిటీలో ప్రాబ్లమ్స్ ఫర్ బెంగళూరు అన్నో సంస్థ అనుకోడు ఎందుకంటే అండి తెలుగులో దాన్ని గురించి మెంబర్షిప్ ఉండదు ప్రెసిడెంట్ ఉండదు సెక్రటరీ ఉండదు ఆఫీస్ ఉండదు బ్యాంక్ అకౌంట్ ఉండదు బెంగళూరు ఏదైనా ప్రాబ్లం వచ్చింది బెంగళూరులో ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఉంది పొల్యూషన్ ప్రాబ్లం చాలా ఉంది దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి దీని గురించి మనం పలానా క్యాంపెయిన్ చేస్తే అట్లా ఉండదు స్టీల్ ఫ్లైఓవర్ తీసుకొచ్చింది రెండు వేల కోట్లు ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఏమవుతుంది ఫ్లైఓవర్ బేడా అవునండి అవును బాగా గుర్తించుకున్నారు మీరు ఫ్లైఓవర్ బేడాది మొదలు పెట్టాను నేను ఇంకొక నలుగురు ఐదుగురు కలిసి అది ఎంత పెద్దది అయిపోయింది అంటే మా మా కోపం ఏంటంటే ఒక ఫ్లైఓవర్ ఐదు ఆరు కిలోమీటర్లు ఫ్లైఓవర్ కట్టడం వల్ల ఊర్లో ట్రాఫిక్ ప్రాబ్లం సాల్వ్ అవద్దు కదా అది కేవలం ఒక కొంతమందికి ఒక ఐదు నిమిషాలు టైం సేవ్ అవుతుంది అంతే కానీ ఎన్నో చెట్లు కొట్టేయాలి ఎన్నో వేల కోట్లు దాని మీద ఖర్చు పెట్టాలి ఫ్లైఓవర్స్ కట్టడం వల్ల ఇంకా ఎక్కువ కార్లు వస్తే ట్రాఫిక్ పెరుగుతుంది తగ్గదు సో కావాల్సింది ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు ట్రైన్ మెట్రో ఇట్లాంటివి కావాలి సో అది మా క్యాంపెయిన్ అనమాట సో అది బాగా సక్సెస్ అయ్యి ఎనిమిది మంది రోడ్ మీదకి వచ్చారు నాగారు అక్టోబర్ పదహారు రెండు వేల పద్నాలుగు లో అనమాట మేము ఏదో ఇలాంటి ప్రొటెస్ట్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఒక వంద మంది రెండు మంది గుమ్ముకూడి ప్ల కార్డులు పట్టుకొని స్లోగన్ సరిచేసి వెళ్ళిపోతా ఉంటాం తర్వాత ఏం జరుగుతుంది తెలియదు కానీ ఇది ఈ విషయం వచ్చేటప్పటికి బెంగళూరు లో చాలా ఈ సిటీలో మాకందరికి చెట్లు చాలా విపరీతమైన ప్రేమ అనమాట కొట్టేస్తున్నారు అంటే చాలా ఇబ్బంది చాలా ఫీల్ అయిపోతారు జనం సో దాని వల్ల ప్లస్ ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్రాఫిక్ అన్న ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం కాబట్టి అనుకోని రీతిలో స్పందన వచ్చి ఎనిమిది వేల మంది రోడ్ మీదకి వచ్చి నిల్చున్నారు అంటే ఎలా నిల్చున్నారు అంటే ఇంక అయిపోయింది వెళ్ళిపోండి అనే ఎవరు వెళ్ళట్లేదు అలా నిల్చొనే ఉన్నారు సో ఆ దెబ్బకి ప్రభుత్వం దిగి వచ్చి ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తుంది అప్పుడు అది అసలు ఎప్పుడు జరగ జరగదనమాట ఒక ఇన్ఫో ఒక ప్రాజెక్టు రెండు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడం అంటే చాలా పెద్ద విషయం ఎందుకంటే ఆ రెండు వేల కోట్లలో చాలా కమిషన్స్ ఉంటాయి చాలా లావాదేవీలు ఉంటాయి సో ఇవన్నీ చాలా పెద్ద విషయం అది క్యాన్సిల్ చేసి అంటే ప్రెషర్ అంత వచ్చిందనమాట గవర్నమెంట్ మీద ఇంకా తట్టుకోలేకపోయింది గవర్నమెంట్ ఆ ప్రెషర్ అన్ని అన్ని రకాలుగా ప్రెషర్ వచ్చేసింది సో అప్పుడు మాకు ఏమనిపించింది అంటే లెసన్ లెన్డ్ ఏంటంటే ఇలా జనం బయటకు వచ్చి ఒక విషయం మీద పోరాడితే అప్పుడు ప్రభుత్వం మన మాట వింటుంది కనీసం దాని గురించి డిస్కస్ చేసి నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది అని ఒక జ్ఞానోదయం అయిందనమాట అంటే పొలిటికల్ గా ఎలక్షన్ ఒక్కటే మనకి ఉపయోగం ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి ఐదు వేళ్ళకి ఒకసారి వస్తాయి ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పటికీ ఆ విషయం పక్కన పెడదాం మిగతా విషయాల్లో వీళ్ళు చేశారు కదా ఇట్లా ఉంటది మనకి ఎందుకంటే యు ఆర్ అవాల్యుయేటింగ్ ఆల్ ఫైవ్ ఇయర్స్ ఇన్ వన్ షాట్ ఈ సిటిజన్ మూవ్మెంట్ లో సిటిజన్స్ ఫర్ బెంగళూరు గానీ ఇట్లాంటి ప్రజా వేదికల్లో ప్రతి రోజు నువ్వు అవైలబుల్ చేయొచ్చు గవర్నమెంట్ ప్రతిరోజు క్రెడిట్స్ వేసి చెయ్యచ్చు ప్రతిరోజు కొలాబరేట్ చేయొచ్చు ఏ డెసిషన్ తీసుకున్నా అది అది మన ప్రజా ప్రజా వ్యతిరేకంగా ఉంటే దాని గురించి గొంతు ఇప్పొచ్చు మన మిగతా గొంతులు కూడా ఇప్పితే దాని ఎఫెక్ట్ వినబడుతుంది అని మనకు తెలుసు కాబట్టి ఈ ఆర్గనైజేషన్ మొబిలైజేషన్ లోక్ సత్తాలో ఇప్పుడు నేను లోక్ సత్తాలో ఇదే స్టీల్ ఫ్లేవర్ బిడ చేసి అంత సపోర్ట్ వచ్చిండేది కాదు ఎందుకంటే వీళ్ళకి ఏదో రాజకీయమైన మోటివేషన్ ఉంది అందుకే బేడా అంటున్నారు ఈ పార్టీ అధికారంలో రావడానికి ట్రై చేస్తుంది ఇట్లా జనం ఆలోచిస్తారు అదే పార్టీ గీటీ లేకుండా కేవలం సాధారణ పౌరులు కలిపి పనిచేస్తే అందరు ముందుకు వస్తారు వచ్చారు అట్లనే సక్సెస్ ఆ సీక్రెట్ నాకు అప్పుడు అర్థమైంది అప్పటి నుంచి ఇంకా ఆ నేను దాని మీద అన్నా నాలుగేళ్ల నుంచి సిరిసన్సోర్ బెంగళూరు ఎన్నో విషయాల మీద పనిచేస్తాం బస్సు మీద ట్రైన్ మీద ఎన్నో ముప్పై నుంచి ఒక ప్రాజెక్ట్ అలాగ నిలబడిపోయిందండి సబర్బన్ ట్రైన్ అని ఇప్పుడు ముంబైలో లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా వంద ఏళ్ళ నుంచి ఉన్నాయి ముంబైలో లోకల్ ట్రైన్ చెన్నైలో ఎనభై ఏళ్ళ నుంచి ఉన్నాయండి ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఎంఎంటిఎస్ రెండు వేల మూడు నుంచి ఉంది కానీ బెంగళూరులో మాత్రం లోకల్ ట్రైన్ లేదు ఎందుకు లేదు అంటే అది వే రాజకీయ కారణాల వల్ల ప్రాజెక్ట్ వెనకబడిపోయింది బెంగళూరు సిటీలో నలభై రైల్వే స్టేషన్లు ఉన్నాయన్న కానీ లోకల్ గా ఉపయోగం లేదు అది ఓన్లీ ఫ్లైట్ నుంచి వైజాగ్ నుంచో యూనో ఢిల్లీ నుంచో వచ్చిన ట్రైన్లు రావడమే గానీ బెంగళూరులో ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళే సిస్టమ్ మాకు లేదనమాట సో అది దాని గురించి పోరాటం చుక్కుబుక్కు బెక్కు అని చుక్కు చుక్కు రైలు వస్తుంది అని మన పేరు తీసుకుని కనడాలో చుక్బుక్కు అంటారు అని చుక్కుబుక్కు రైలు ఆ క్యాంపెయిన్ చేస్తుంది దానికి కూడా వేల మంది జనం వచ్చారు సో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి అసలు మీకు ఎప్పుడు కావాలి ఏం కావాలి మేం చేస్తా ఉంటే మేం చేస్తా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు ఒకగాళ్ళ మీద పోటీ పడి దానికి బడ్జెట్ ఇచ్చేసి ప్రాజెక్ట్ అప్రూవల్ ఇచ్చేసి అది ఇప్పుడు ముందుకు నడుస్తుంది అంటే అది ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఆ ప్రాజెక్ట్ గురించి జనం అడుగుతున్నారు ఏం ఒక మీటింగ్ పెట్టుకుంటారు సెమినార్ పెడతారు ప్లీజ్ చేయండి అంటారు సరే చూద్దాం అంటారు ఏం ముందుకు వెళ్ళదు అనమాట మేమేం చేసాం మూడు మంది జనాలు ట్రైన్ ఎక్కించాం మూడు మంది ట్రైన్ ఎక్కి టీవీ కెమెరాలు అందరూ దాన్ని ప్రచారం చేయడం వల్ల అరే మన బెంగళూరులో ట్రైన్ సిస్టమ్ ఉందా దీన్ని ఇప్పటివరకు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదని జనానికి భలే కోపం వస్తుంది ఆ కోపం ప్ర చాలా తొందరగా అర్థమైపోతుంది ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఉండడం వల్ల ఇలాంటి విషయాలు ఏం చేసినా చాలా ఫాస్ట్ గా దాన్ని అప్టేక్ అవుతుందండి ఇంకొక లోక్సత్తా సక్సెస్ అవకపోవడానికి కారణం ఏంటంటే మేము చాలా ఎర్లీగా వచ్చేసాం అనమాట వాట్సాప్ కన్నా ముందే లోక సత్తా పుట్టిందన్నమాట వాట్సాప్ పుట్టిన తర్వాత లోక్సత్తా పుట్టి డిఫరెంట్ గా ఉండేది అది అవును యాక్చువల్గా మీరంతా కూడా ఏవైతే మన రాజ్యాంగం కల్పించిన ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆ వేదికల్ని ఆ చట్టాల్ని తీసుకుని ఆసరాగా మీరు మీ వాయిస్ చేస్తున్నారు అంతేగాని మీరెక్కడా కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏం చేయటం లేదు కదా అసలు ఏం చేయండి ఎందుకు చేయాల్సిన అవసరమే లేదండి మన రాజ్యాంగంలో ఉన్నంత మంచి విషయాలు గానీ అకౌంటబిలిటీ గానీ జవాబారీతనం గానీ పబ్లిక్ కన్సల్టేషన్ ఏ రాజ్యాంగంలో ఉండదు మన రాజ్యాంగంలో లేని దాంట్టు లేదు కేవలం హోల్డింగ్ దెమ్ అకౌంటబుల్ అంటే ఈ పలానా ప్రాజెక్ట్ చేసినప్పుడు పబ్లిక్ కన్సల్టేషన్ చేయాలి జనం ప్రాజెక్ట్ డీటెయిల్స్ పెట్టాలి ముప్పై రోజులు ఒపీనియన్ తీసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ ఎవరు పట్టించుకోరు అనమాట అలా నడిచేస్తూ ఉంటాయ్ ఎంత ముప్పై వేల కోట్ల ప్రాజెక్ట్ అయినా ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ అయినా ఎక్కడో ఒక చీఫ్ మినిస్టర్ సంతకం పెడతాడు ఎమ్మెల్యే ఓకే అంటాడు వాళ్ళు వాళ్ళు ఏదో అడ్జస్ట్ అయిపోతారు ప్రాజెక్ట్ ముందుకెళ్ళిపోతారు జనానికి ఏం సంబంధం ఉండదు అసలు ఐడియానే ఉండదు ఎప్పుడో ఒకప్పుడు ఒక స్కామ్ ఒక కరప్షన్ ఏదో న్యూస్ వస్తుంది కానీ ఎవరికి తెలియదు మన మన మన సిస్టమ్ ఇవన్నీ చాలా ఉన్నాయి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అంటే ఎన్జిటి అని ఉంది ఎన్విరాన్మెంట్ మీద దాని మీద యూజ్ చేసుకుని పోరాడొచ్చు అంతేకాకుండా మే మీరు చెప్పినట్టు మేం చేస్తామంటే ప్రజా ప్రభుత్వంలో డెమోక్రసీలో ప్రజాప్రతినిధుల తాలూకా రోల్ ఏంటి వాళ్ళు చేయాల్సిన మెయిన్ పని ప్రాతినిధ్యం వహించడం ప్రజా ప్రసిడెంట్ అదే కదా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కానీ ప్రాతినిధ్యం ఎవరికి వాళ్ళు ఎవరైతే వాళ్ళు చుట్టూ ఉంటారో ఎవరైతే వాళ్ళకి ఎలక్షన్ లో డబ్బులు ఇస్తారో క్యాంపెయిన్ కోసం ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళు చెప్పిన విషయాల గురించే ఈ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని పోరాడుతా ఉంటాయి బట్ అది చేయాల్సింది ఏంటి ఆ నియోజకవర్గంలో ఉన్న జనాలు అందరూ అందరి ప్రజలందరికీ చెయ్యాలి సో మేము అది చేస్తాం అనమాట ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తుంది నాకు ఏదో మాకు ఏదో నచ్చలేదు అనుకోండి కాల్ యువర్ ఎమ్మెల్యే అంటాం నగరంలో ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అన్న ఏం చేస్తాం అంటే ఈ రేపు ఆదివారం సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఈ ప్రాజెక్ట్ నాకు వద్దు ఈ ప్రాజెక్ట్ మంచిది కాదు మీరు అపోజ్ చేయండి అని చెప్పండి అంటాం వందల కాల్స్ మొదలైపోతాయి అనమాట ఇంక వాట్సాప్ ఇవన్నీ వాడతాం కాబట్టి అందరు తెలిసిపోయి ఫస్ట్ లో అందరు కొంచెం మొహమాట పడేవారు ఎమ్మెల్యే ఫోన్ చేయడం ఫోన్ ఎత్తాడా మాట్లాడతారా నేనే ఉంటాను భయం ఇట్లాంటి టెన్షన్స్ అన్ని ఉంటాయి కదా అన్ని ఒక్క పావు గంటలు అని ఎగిరిపోతాయి ఎందుకంటే వాళ్ళు కూడా మళ్ళా ఇలాంటి పనుషులే వాళ్ళేం ఎక్కడి నుంచో పుట్టొచ్చిన వాళ్ళు కాదు చక్కగా మాట్లాడతారు ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ ఫోన్ చేస్తే అందరు రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతారు మా మా క్యాంపెయిన్స్ ఎంత కామన్ అంటే మాకు ఆల్రెడీ కాల్ వచ్చిందా బాబు మీకు మీరు చెప్పాల్సింది అదే కదా మాకు అర్థమైంది లేదు సరే సరే మేము పనిచేస్తాం దాని మీద అట్లా పాపులర్ అయిపోయింది అనమాట ఎప్పుడు ఎలాంటి విషయం అయినా ఎమ్మెల్యేలే కాదు ఎంపీలు రైల్వే విషయంలో ఎంపీలు గాని మున్సిపల్ విషయంలో కార్పొరేటర్లు ఇట్లాంటి వాటి మీద అందరు అంటే ప్రజలకి ప్రజా ప్రతినిధులకి మధ్య ఉన్న దూరం తగ్గించడం మా మెయిన్ స్ట్రాటజీ అండి దానివల్ల అమ్మో జనం ఇలా అనుకుంటున్నారు ఇప్పుడు మన దగ్గరలోని రాజకీయ నాయకులు జనం ఏమనుకుంటున్నారు అన్న దాని మీద ఒక అవగాహన ఉంటుంది అనమాట ఉంటా వస్తుంది వాళ్ళ పార్టీ వ్యక్తులు కానీ వాళ్ళ సపోర్టర్స్ గానీ చెప్తారు సార్ ఆ వీధిలో అలా అనుకుంటున్నారండి ఎంఎపీ కాలనీ వాళ్ళు ఎలా అంటున్నారండి ఎట్లా కబుర్లు చెప్తారనమాట సో దీంట్లో మ మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్ వాయిస్ వెళ్తుంది కానీ యాక్చువల్ ప్రజా ఒపీనియన్ వాళ్ళు తెలీదనమాట అందుకే పొలిటీషియన్స్ ఎప్పుడు మిస్టేక్స్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రజల ఒపీనియన్ వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం సో మేము ఏం చేస్తామంటే దానికి ఆస్కారం లేకుండా మనమే డైరెక్ట్గా వాళ్ళతో చెప్పామనుకోండి అది కూడా ఒక న్యూస్ అవుతుంది మనం ఏమనుకుంటున్నాం మన ప్రజల అభిప్రాయం అంటే పబ్లిక్ ఒపీనియన్ని పూర్తిగా యాంప్లిఫై చేసి వీలైనంత గట్టిగా దాన్ని వాళ్ళు కన్వే చేస్తా ఉన్నారు ఫోన్ల ద్వారా మీడియా ద్వారా రోడ్ మీద ఫ్రీజ్ మాబ్ అని చేస్తామన్న గారు ఫ్రీజ్ మోబ్ అంటే ఒక పెద్ద జగదాంబ జంక్షన్కి ఒక ఇరవై మంది వెళ్ళి అందరూ అక్కడ ఫ్రీజ్ అయిపోతారు అనమాట ఏదో ఒక చేతిలో ఒక అట్టముక్కు మీద ఏదో ప్లకాడ్ మీద ఏదో రాసి బీచ్ని కాపాడండి ఏదో ఏదో ఒకటి మెసేజ్ ఈ మెసేజ్ అందరూ ఐదు నిమిషాలు అక్కడ నిల్చొని అది ఎంతో మంది జనాంతాలకు అటెన్షన్ అట్రాక్ట్ చేస్తుంది దానివల్ల ఆ ఇష్యూకి ఒక హైలైట్ అవుతుంది అనమాట అంటే ఇంక దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు మీడియా కూడా దాని గురించి క్వశ్చన్ అడగడం మొదలు సో ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ని వీలైనంత వరకు ట్రాన్స్పరెంట్ చేసేసి బయటకి ఎక్స్పోజ్ చేసేయాలన్నమాట అంటే ఈ మనం ఏం చేస్తున్న ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది ఫాలో అవుతున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగించాలన్నమాట అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు ఏం చేసినా కూడా పస్తవాళ్ళు ఆలోచిస్తారు ఇది చేస్తే నా దగ్గర ప్రొటెస్ట్ అవుతుందా అని ఆలోచిస్తారు సో ఇట్ ఆ స్థితికి మనం తీసుకురావాలి ఆఫ్ బెంగళూరు అదే పని లో ఉంటుంది ఏం చేసినా రాజ్యాంగం ప్రకారం పీస్ఫుల్ గా డెమోక్రాటిక్ గా ఎప్పుడు రాస్తా రోకలు బంధులు ఇలాంటివి ఏం చేయమో ఏం చేసినా పోలీస్ పర్మిషన్ ద్వారా పీస్ఫుల్ గా ఒక మా మా ఒపీనియన్ తెలియజేయడం అనమాట ఒపీనియన్ తెలియజేస్తా ఉంటే దాన్ని ఎవరు మిస్ అవలేడు అనమాట సో మీరంతా కూడా ఇప్పుడు సెవెంటీ ఉండే పబ్లిక్ ఫోరం అంటే ఏరియా కమిటీస్ వార్డ్ కమిటీస్ దాంతో పాటుగా ప్రజల పార్టిసిపేషన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో ప్రణాళికలు సిద్ధం చేయడంలో కూడా ఈ కమిటీస్ లోకల్లీ ఏవైతే ఫామ్ అవుతాయో కమిటీస్ వార్డ్ లెవెల్ అండ్ దెన్ నగర వీళ్ళందరూ కలిసి అక్కడ పనిచేయాలన్నమాట సో ఎంతవరకే అసలు ప్రజలకు తెలుసు మీ ద్వారా ప్రజల్లో చాలా మందికి చైతన్యం కలిగి ఉంటదని అనుకుంటున్నాను అన్ని పనుల్లో ఇంపార్టెంట్ విషయం ఇదే అని నేను భావిస్తాను స్టీల్ ఫ్లైఓవర్ చాలా పాపులర్ అయింది బీబీసీ నుంచి ఢిల్లీ నుంచి అందరికి దాని గురించి తెలిసింది అంతా బాగా ఉంది అవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఒక్క ప్రాజెక్ట్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అక్కడ అట్లాంటిది ఫండమెంటల్ గా మన పరిపాలనలో మార్పు రావాలంటే ప్రజలు పరిపాలనలో భాగస్వాములు అవ్వాలి అది ఫండమెంటల్ ప్రజలు ఎందుకు భాగస్వాములు అవ్వాలంటే పరిపాలన అనేది మన ప్రభుత్వంలో మూడు అంచెల్లో జరుగుతుంది కదా మూడు అంచె ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్ ఈ లోకల్ గవర్నమెంట్ అన్న దగ్గరే మన మన దైనందిన జీవితంలో జరిగే విషయాలు అంతా లోకల్ గవర్నమెంట్ జరుగుతాయి మన మన ఇంట్లో చేసే పనులు గాని మన మన రోడ్డు మీద ఉండే చెత్త గాని మన ఇంటికి నీరు గాని ఇదంతా లోకల్ గవర్నమెంట్ చేయాల్సిన పని ఆ పని ఎక్కడో ఢిల్లీలోనో లేకపోతే అమరావతిలోనో రాజధానిలో కూర్చుని వాళ్ళు ఎవరు చేయలేరు కేవలం లోకల్ గా ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు కానీ మన దురదృష్టం ఏంటంటే మనం పాలిటిక్స్ రాజకీయం ఇవన్నీ మాట్లాడినప్పుడు ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఎమ్మెల్యే ఎంపీ ఇట్లనే మాట్లాడతాం కానీ మేయర్ కౌన్సిలర్ వార్డ్ కమిటీ వార్డ్ ఇంజనీర్ ఇవి మాట్లాడమనమాట సో అది మారినంత వరకు ఇంకా మిగతా మార్పులు సాధ్యం కాదని మేము బాగా అర్థం చేసుకున్నాం సిటిజన్స్ ఫర్ బెంగళూరు లోక్ ఇదే డి సెంట్రలైజేషన్ అధికార వికేంద్రీకరణ సో లోక్ సత్తాకి దీనికి తేడా ఏంటంటే అక్కడ అధికార వికేంద్రీకరణ అంటే అదొక పెద్ద దాన్ని ఏమంటారు చాలా సీరియస్ థెరిటికల్ వర్డ్ లాగా అనిపిస్తుంది అనమాట సో దాన్ని ఆ లాంగ్వేజ్ నుంచి కొంచెం దూరంగా జరిగి ఈ మన మన ప్రభుత్వం మనమే నడిపించుకుందాం డిఫరెంట్ గా దాన్ని అడ్రస్ చేయడం అనమాట సో వార్డ్ కమిటీలు బెంగళూరు ఇరవై ఏళ్ళు నుంచి లా లో ఉన్నాయండి కర్ణాటక మున్సిపాలిటీ సెవెంటీ ఫోర్త్ కదా సో మీ అవన్నీ ఎప్పుడు నుంచో ఉన్నాయి కానీ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ ఒక పేరు బయటికి రాగానే సగం జనం నిద్రపోతారు అది చాలా అది ఎప్పుడు జరిగే విషయం కాదని ఎందుకంటే అలా దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాం తొంభై రెండు లో వచ్చింది అది రెండు వేల ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు సో దాని గురించి మాట్లాడడం మానేసి మనం ఏది ప్రాక్టికల్ గా చేయగలమో అది చేద్దామని మేము డిసైడ్ అయ్యండి అట్లా వార్డ్ మీద పనిచేయడం వార్డ్ కమిటీ అంటే ఏంటంటే ప్రతి వార్డ్ లోని అంటే మీరు వైజాగ్ లో ఒక డెబ్బై వార్డ్స్ ఉంటాయి ఆ వార్డ్ లో కొంత వాళ్ళు ఆ వార్డు సంబంధించి మనకి ఎంత బడ్జెట్ వచ్చింది ఇక్కడ ఏ పనులకి ఇది వాడదాం మన వార్డు లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పెద్దల సమస్య ఎక్కువ ఉందా రోడ్డు సంబంధించా దానికి ఎంత డబ్బులు ఖర్చు పెడదాం దీనికి ఎంత ఖర్చు పెడదాం నెక్స్ట్ ఇయర్ ఏం చే ఒక ఒక మీ ఇంటి ముందు రోడ్డు మీద ఫుట్ పాత్ లేదరునగారు మీరు వార్డ్ కంపెనీ ఫుట్ పాత్ కావాలని అడిగారు ఓకే దానికి ఇరవై లక్షలు గ్రాంట్ చేశారు ఇప్పుడు ఆ ఇరవై లక్షల పని ఏదో కాంట్రాక్టర్ ఇస్తారు కానీ అంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏంటంటే మీరు ఆ ప్రాజెక్ట్ని అడిగారు కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని ఫాలో అవుతారు ఇరవై లక్షలు పని జరుగుతుందా లేదా ఫుట్పాత్ మీరు దాన్ని ఓన్ చేసుకుని దాన్ని మానిటర్ చేస్తారు ఏదైనా తేడాలుంటే మీరు దాన్ని వెంటనే అలర్ట్ చేయడం కాంట్రాక్టర్ కి మళ్ళీ వార్నింగ్ ఇవ్వడం లేదా మార్చడం ఇలాంటివన్నీ వాళ్ళు కూడా తెలుసు కాంట్రాక్టర్ కూడా తెలుసు ఓ మేడం చెప్పారు కాబట్టి ప్రాజెక్ట్ వచ్చింది ఆవిడ చూస్తున్నా రోజు ఆవిడ ఇంటి ముందు జరుగుతుంది సో ఇట్లా ఒక సిస్టమ్ ఆఫ్ అకౌంటబిలిటీ దాని వల్ల వస్తుందండి మనం ఫారెన్ పాలసీలో గాని ఇంకేదో పెద్ద విషయాల్లో దేశం సంబంధించి రాష్ట్రం సంబంధించి పెద్ద విషయాల్లో చేయలేనివి సాధారణ పౌరులు చేయలేని పనులు ఇక్కడ చాలా ఈజీగా చేయొచ్చు ఎందుకంటే చాలా ఇంట్యూటివ్ విషయం అదే పెద్ద రాకెట్ సైన్స్ కాదు ఎవరికైనా తెలుస్తుంది ఎట్లా చేయాలన్నా సో కొంచెం ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నవాళ్ళు ప్రభుత్వం అంటే ఏంటో తెలిసిన ఇలాంటి వాళ్ళు సహాయం చేస్తే గవర్నమెంట్ కూడా చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది మీ మీరు నమ్మరు చాలా మంది కార్పొరేటర్లు పొలిటిషన్ చాలా నచ్చింది సిస్టమ్ ఎందుకంటే వాళ్ళకి కూడా ఏంటంటే జనంతో కలిపి పనిచేస్తే వాళ్ళకు అదొక తృప్తి కలుగుతుంది ప్లస్ మనం చేసిన మంచి పని అందరు తెలుస్తుంది వాళ్ళకి రాజకీయంగా కూడా వాళ్ళకి ఉపయోగం అవుతుంది ఇట్స్ విన్ విన్ సిచువేషన్ సో ఎవరైతే ప్రజలతో బాగా వర్క్ చేయట్లేదో వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళకి వెళ్ళడానికి ఛాన్సులు తగ్గిపోతాయి ఎందుకంటే ప్రజలందరూ వార్డ్ కమిటీ పెట్టినా మీటింగ్కే రాలేదు మీటింగ్ లో నేను చెప్పిన పట్టించుకోలేదు అని కోపంతో ఉంటాను సో నెక్స్ట్ టైం కౌన్సిలర్ ఎలక్షన్ లో ఓడిపోవడానికి ఛాన్స్ పెరుగుతాయి ఎలక్షన్ అప్పుడు కులం ప్రాతిపదిక పార్టీ ప్రాతిపదిక కాకుండా పని ప్రాతిపదికగా జనాలు ఓట్ వేయడానికి పెరుగుతాయి అండి దీనివల్ల రాజకీయంలో మార్పు వస్తుందని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతానండి అందుకే దాని మీద ఎక్కువ పనిచేస్తాను సో దాంతో పాటుగా మీరు విజయనగరం జిల్లా బొబ్బిలిలో మీరు ఒక స్కూల్ రన్ చేస్తున్నారు ముఖ్య ఉద్దేశం ఏంటి మీరు స్కూల్ రన్ చేయడం వెనకాల అసలు మీరేవైతే నేర్చుకున్నారో ఈ అంశాలన్నిటినీ ఆ స్కూల్ ద్వారా ఫ్యూచర్ జనరేషన్ యంగ్ జనరేషన్ కి నేర్పించాలనుకుంటున్నారా వాళ్ళకు కూడా ఇలాంటి అంటే జీవితంలో అప్లై చేస్తూ జీవితంలో చూస్తూ ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగాలి అని చెప్పేందుకని మీరు స్టార్ట్ చేశారా ఒక్కసారి చెప్తారా చెప్పారండి తప్పకుండా మా స్కూల్ గురించి అడిగినందుకు చాలా థ్యాంక్స్ టూ థౌజండ్ త్రీ ఆ ప్రాంతంలో మా నాన్నగారు అప్పట్లో అప్పుడే రిటైర్ అయ్యి ఆయన సొంత ఊరు బొబ్లి నేటివ్ ప్లేస్ కూడా అక్కడ స్కూల్ పెట్టాలని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అప్పట్లో నేను అమెరికాలో ఉండేవాడిని మా ఇంట్లో ఇంకా టీచర్స్ ఉండేవారు మా పిన్ని ఒక టీచర్ గా పనిచేసేవారు వైజాగ్ లో మేమందరం కలిసి ఆలోచించుకుని ఒక స్కూల్ పెట్టడం జరిగింది మా గ్రాండ్ పేరెంట్స్ పేరు మీద మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక లో ఇన్కమ్ ఏరియాలో ఉన్న పిల్లలకు కూడా మంచి క్వాలిటీతో ఉన్న ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఎందుకంటే స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ చాలా ఎక్కువ ఉండేది అప్పుడు ఇప్పుడు కొంచెం మెరుగైంది బాగా బట్ అప్పట్లో చాలా ఎక్కువ తక్కువ ఉండేది అప్పుడు బొబ్బిల్లో తాలూకా స్టాటిస్టిక్స్ డేటా ఇవన్నీ చూసినప్పుడు అసలు స్కూల్ టెన్త్ టెన్త్ దాటి వెళ్ళిన చాలా టెన్ ఫిఫ్టీన్ మంది కూడా ఉండేవారు పనులకు వెళ్ళిపోవడం లేదా స్కూల్ కు వెళ్ళడం స్కూల్లో సరిగా చెప్పకపోవడం స్కూల్ మానేయడం స్కూల్లో టీచర్ తిట్టారు డ్రాప్ అవుట్స్ చాలా ఎక్కువ ఉండేవాడు ఆ టైంలో మీకు బాగా తెలిసిన విషయం మీరు ఈ ఫీల్డ్ లో చాలా ఎల్ పనిచేస్తున్నారు సో ఈ దీని వల్ల ప్లస్ ఇందాక మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ హౌ డు యూ మేక్ చిల్డ్రన్ లెర్న్ డిఫరెంట్లీ అంటే టీచర్ అంటే భయం భయంతో గడగడ అప్పచెప్పడం బయహార్ట్ చేయడం బట్టి పట్టడం ఇలా కాకుండా వేరే రకంగా వాళ్ళు సొంతంగా నేర్చుకోవాలి చదువు మీద ఆసక్తి కలిగించాలి ఎక్సైటింగ్ గా ఉండాలి ఇంట్రెస్టింగ్ గా ఉండాలి రేపు మళ్ళీ స్కూల్ కెలాలని పిల్లల్లో ఒక యూనో రేపు స్కూల్ ఎప్పుడు స్కూల్ టైం ఎప్పుడవుతు ఎదురు చూసేటట్టు స్కూల్ ఉండాలి ఇవన్నీ ఆశయాలన్నమాట ఇవన్నీ బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ థింకింగ్ ఆల్ దాట్ సో దానికోసం అది పెట్టడం జరిగింది చాలా అంటే అనుకోని రీతిలో లోకల్ కమ్యూనిటీ ఆ వేధుల్లో అక్కడ ఉండేవాళ్ళు కొంచెం పక్కన ఉన్న గ్రామాల్లో కూడా వాళ్ళు సరైన స్కూల్ లేని వాళ్ళు రావడం ఆల్మోస్ట్ మూడు వందల మంది రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది పిల్లలు ఉండేవారు ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ వరకే ఉండేది సెవెంత్ కూడా కొన్ని కొన్ని ఏళ్ళు నడిపాము బట్ సెవెంత్కి వచ్చేటప్పుడు మాకు టెంత్ లేదు కాబట్టి పిల్లలు వేరే వీర్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు గో టు అదర్ స్కూల్స్ ఫర్ దాట్ సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే నాకు బాగా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే చిన్న పిల్లలకి ఫస్ట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్లోగా బ్రెయిన్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుందండి ఆ టైంలో కనుక వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కలిగించి చదువు అంటే భయం లేకుండా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయగలిగితే ఆ తర్వాత వాళ్ళు బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఫిజికల్ డెవలప్మెంట్ కానీ అన్నీ చాలా బాగా ముందుకెళ్తాయి మనకి ఎప్పుడు ఏమవుతుందంటే ఆ ఏజ్లో పిల్లలకి స్టంటింగ్ రూరల్ ఏరియాస్లో మాల్ న్యూట్రిషన్ సరైన పోషకాహారం లేకపోవడం వల్ల దాని డెవలప్మెంట్ సరిగా ఉండదు ఇంట్లో పేరెంట్స్ ఇద్దరు చదువుకొని వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి కూడా అవగాహన ఉండదు అన్నం చారు తింటుంటారు లేదా పప్పు తినరు గుడ్డు తినరు లేదా వారికి ఇష్టం లేదంటారు కొన్నిసార్లు పేదరికం వల్ల కొన్నిసార్లు డబ్బులున్నా కూడా అవగాహన లేకపోవడం వల్ల వీటి వల్ల ఇవన్నీ జరుగుతుంది అనమాట సో ఒక స్కూల్లో వీటి గురించి మాట్లాడి స్కూల్లో ఒక ఈ క్యూరియాసిటీ డెవలప్ చేసి ఆ స్కూల్లో వాళ్ళు పుస్తకాలన్నీ ఫస్ట్లో పుస్తకాలు చాలా పుస్తకాలు లైబ్రరీలో అన్ని యుఎస్లో వాడిని లేదా ఇక్కడ పెద్ద సిటీస్లో బెంగళూరు లాంటి ప్లేస్లోనూ ఇవన్నీ తెచ్చి అక్కడ పెట్టడం ఒక మా టీచర్లకి వర్క్ షాప్స్ కండక్ట్ చేయడం ఎట్లా పిల్లలతో మేనేజ్ చేయాలి ఎందుకంటే టీచర్స్ని పెట్టుకోవడం చాలా కష్టమైన పని మా అలాంటి చిన్న స్కూల్లో ఎందుకంటే చిన్న ఊరు అందరూ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటారు ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం అంటే అదొక కొంచెం యూనో అంత అట్రాక్టివ్గా ఉండదు వాళ్ళకి ప్లస్ టీచర్స్ ఎక్కువ అటు ఇటు మూవ్ అవుతా ఉంటారు పెళ్ళిళ్ళు అయిపోయి వేరే ఊరికి వెళ్తా ఉంటారు లేదా కాలేజ్ చదివే డిగ్రీ వచ్చి ఇంకొక ప్లేస్కి వెళ్తాం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో మాకు చాలా చాలా కష్టమే చాలా నేర్చుకున్నాం ఆ విషయంలో మా ఇంట్లో వాళ్ళు చాలా మంది నేను డైరెక్ట్గా ఎప్పుడు అక్కడ ఉండి దాన్ని మేనేజ్ చేయలేదు కానీ ఇట్లా పైనుంచి సలహాలు ఇవ్వడం బోర్డులో నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది మా స్కూల్ బోర్డులో ఉండేవారు మే అందరం కలిసి ఇక్కడ బెంగళూరు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని తీసుకెళ్లి వర్క్షాప్ చేయడం స్కూల్ విజన్ ఎట్లా ఉండాలి మనం ఈ స్కూల్ కి మిగతా స్కూల్ కి తేడా ఏంటి ఎందుకు మనం ఇలా చేస్తున్నాం ఇవన్నీ చెప్పడం పేరెంట్స్ తో మాట్లాడడం ఇలాంటివన్నీ ట్రై చేస్తూ అట్లానే వస్తా ఉన్నాం అండి చిప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ అయిపోయింది మా స్కూల్ పిల్లలు చాలా పెద్ద పెద్ద కాలేజీలకు వెళ్ళడం ఈవెన్ జాబ్స్ చేస్తున్న ఉన్నారు ఇంకా నడుస్తూ ఉంది ఇప్పుడు కొంచెం స్లో అయింది ఈ మధ్య బట్ స్టిల్ ఇట్స్ వెరీ a matter of big pride for us and we are trying to keep it going so asalu meeku pillal tho pan cheyadam enduku cheyyalanu aalochana vachindi asla ee school sthapinchadani kaaranam enti um ee naakanna ekku mananagardani adi but naake entante nenu nenu అమెరికా వెళ్ళిన కొత్తలో నేను ఏమనుకునేవాడిని అంటే నేను ఇండియా తిరిగి వచ్చేసి బొబ్బిల్లో ఉండి అక్కడ విషయాల గురించి పనిచేస్తాం అక్కడ ఇరిగేషన్ ఫార్మర్స్ కానీ అక్కడ స్కూల్స్ కానీ అట్లా నా నా ఆలోచనలు అప్పట్లో అలా ఉండేవన్నమాట చాలా రొమాంటిక్ గా యూనో అట్లాంటి మెయిన్ పిల్ల పిల్లలకి స్కూల్ లెవెల్లో మనం ఏదైతే మనం వాళ్ళ వాళ్ళకి ఇవ్వగలుగుతామో అది లైఫ్ లాంగ్ అండ్ దిస్ నథింగ్ ఎల్స్ దట్ కమ్స్ క్లోజ్ టు దాట్ ఎందుకంటే మా స్కూల్లో చదివిన పిల్లలకి ఎంతో ఎంతో సామాజిక అవగాహన కూడా వస్తుంది వాళ్ళు అరే ఈ స్కూల్ ఇట్లా ఎందుకు ఇట్లా ఎందుకు నడిపిస్తున్నారు తక్కువ ఫీజు ఎందుకు లేకపోతే ఇంకొక ఈ విధంగా ఎందుకు దీన్ని ట్రీట్ చేస్తా ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి కూడా ఉంటాయి సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకెళ్తారు అక్కడ పనిచేసిన టీచర్లు కూడా రేపొద్దు ఏదో గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అయినా కూడా అరే మన శాంతా స్కూల్లో బొబ్బిల్లో ఇట్లా చెప్పేవారు ఇట్లా అనుకునేవారు కదా అది నేను ఇక్కడ ఎందుకు ఈ స్కూల్లో చేయకూడదు ఇలా ఎన్ని స్కూల్ వల్ల దాని ఏమంటారు ఒక కామధేను చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే సొసైటీ చేంజ్ రావాలంటే స్కూల్ నుంచే మొదలవుతుంది ఏ దేశమైనా ఏ చరిత్ర అయినా చూడండి స్కూల్ ద్వారానే సమాజం ఎప్పుడైనా మార్చు ఎందుకంటే అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి ఉంటదని అనుకో ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టండి ఎంత పెద్ద చారిటీలు చేయండి ఎంత అన్నదానం చేయండి ఓకే అదంతా మంచిదే బట్ స్కూల్ స్కూల్ అనే దాన్ని పెట్టడం దాన్ని విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది అని మీరు బలంగా నమ్ముతూ ఉన్నారు ఆ ప్రకారమే మీరు ఈ స్కూల్ ని నడిపిస్తూ మీరు ఏ ఆశతో అయితే మొదలు పెట్టారో స్కూల్ ని ఆ ఆశయాన్ని చేరుకునేటట్టుగా ఆ దిశగా మీరు ప్రయాణిస్తూ ఉన్నారు దాంతోపాటుగా మీరు సమాజం అంతా మారి ఆ సమాజం మారినట్టయితే ఆటోమేటిక్గా మన అభివృద్ధి కానివ్వండి మన అన్ని రకాలుగా సమాజంలో మార్పు వస్తుంది అన్న ఆలోచన సో మీకు ఏవైతే ఎదురయ్యాయో అనుభవాలు యూఎస్లో కానివ్వండి చిన్నప్పుడు మీరు నాన్నగారితో వెళ్ళి అక్కడ రాజకీయాలు గానివండి ఆ పాలనకు సంబంధించిన అంశాలపైన అవగాహన చేసుకోవడం న్యూస్ చదివి మీ జ్ఞానాన్ని విస్తృత చేసుకోవడం ఇవన్నిటినీ మీరు చిన్నతనం నుంచి చేశారు కాబట్టి ఆ మార్పు చిన్నతనం నుంచే రావాలి అది కూడా ఎడ్యుకేషన్ ద్వారానే సాధ్యం కావాలి అని నమ్ముతూ ఉన్నారు మీరు తప్పకుండా మీ ఆశయం నెరవేరాలని కోరుకుంటా ఉన్నాను చాలా థ్యాంక్స్ అన్నగారు మీ మీతో మాట్లాడితే అసలు టైమే తెలియలేదు చాలా ఇంత ఇన్ని విషయాలు ఇంత లోతుగా మాట్లాడతా ఉన్న నేను అనుకోలేదు బట్ మీరు చాలా నా దగ్గర నుంచి చాలా రాబట్టారు నాకు కూడా లైఫ్ అంతా ఒకసారి ముందు మీరు అడుగుతా ఉంటే క్వశ్చన్స్ అయితే ఐ థింక్ మీరు చేసే ఈ పని చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చేయాలంటే దానికి పెద్ద డబ్బులు కానీ ఏమంటారు సపోర్ట్ కానీ అవసరం లేదు జస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఉంటే ఎవరైనా ఎవరైనా చేంజ్ తీసుకురాగలరని నేను చాలా గట్టిగా నమ్ముతాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు స్పోక్ టు యూ యు thinking about all these things once again and i hope it will be useful to somebody listening to you. Mm -hmm. school radio strothalato mee anubhavalanni panchukoni raja swamyabaddangane mano mana gontuni vippi uh, prajala bhagaswamyanto samajamlo maarpu tisku raavachani mee cheetalu dwara mee friends uh, me migita samajanni kalupukoni ento chakkani karyakramalu bangalore uh, lo chestu unnaru ఇంకా మీ కార్యక్రమాలు మీ ఆశయాలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను స్కూల్ రేడియో తరఫున మరోమారు మీకు ధన్యవాదాలండి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ